ప్రేమించడం ఎలాగో చెప్పడం అనేది ఏమీ ఉండదయా నువ్వు ప్రేమిస్తూ ఉంటే ప్రేమ నీకు అభ్యాసం అవుతుంది ఇప్పుడు ఈత కొట్టడం ఎలాగో చెప్పాక ఈత కొడతావా దిగి ఈత కొడుతూ ఉంటే ఈత అభ్యాసం అవుతుంది నడ చిన్నపిల్లవాడు నడవడం వాడు నేర్చుకుంటాడు ఎలా నేర్చుకుంటాడు నడవడం గురించి పుస్తకాలు తిరిగి నేర్చుకుంటాడా చిన్నపిల్లవాడు పుస్తకాలు అడుగులు వేస్తూ తప్పటి అడుగులు వేస్తూ వేస్తూ నడవడం నేర్చుకుంటాడు చిన్నపిల్లవాడు మాట్లాడడం నేర్చుకుంటాడు ఎలా నేర్చుకుంటాడు ముద్ద మాటలు పల మాట్లాడుతూ మాట్లాడుతూ మాటలు నేర్చుకుంటాడు నడుస్తూ నడుస్తూ నడక నేర్చుకుంటాడు వీడే కొంచెం పెద్దవాడైన తర్వాత ఈత కొడుతూ కొడుతూ నీళ్ళలో దిగి ఈత కొడుతూ కొడుతూ ఈత నేర్చుకుంటాడు అలాగే నువ్వు కూడా ఒక అప్రెంటిస్ ఈ విధమైన అప్రెంటిస్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ ఈశ్వరుని ఎడల ప్రేమ భక్తి దానిని నేను ఒక విద్యార్థిగా అప్రెంటిస్ అంటే సాధకుడుగా చాలా తక్కువ స్థాయి సాధకుడుగా అనైనా పర్వాలేదు నేను ఈ ప్రయత్నంలో ఉన్నాను ఈశ్వరుని ఎడన ప్రేమను నేను అభ్యాసం చేయాలి అని అలాగ నిన్ను నీవు ఒక అప్రెంటిస్గా మలచుకో మలచుకుని నీవు ఆ మార్గంలో అడుగులు ముందుకు వేస్తూ ఉంటే నీకు ప్రేమ అభ్యాసం అవుతుంది దాన్ని విధమిత్తంగా ఇలా చేయ చేయని చెప్పి ఇదేమీ ఉండదు అని ఆయన కాబట్టి ఆ వివరణ నేను మీకు ఎందుకు చెప్పానంటే భక్తి అనేది ఎలా వస్తుంది అంటే మీరు భక్తి చేస్తూ ఉంటే భక్తి వస్తుంది నిష్కామంగా ఓ చేసి ప్రయత్నం మీరు రోజు పూజ చేసి వారైతే నిష్కామంగా చేసి ప్రయత్నం చేయండి ప్రేమ పుట్టుకొస్తుంది నేను ఇందాక చెప్పినట్టుగా మీ ప్రేమ పాఠాలను అప్రెంటిస్ అంటే పాఠము అంటారు అందుకోసం అలా అన్నారు మరోలా దానికి వ్యాఖ్యానం చేసుకోకండి సో ఈ ప్రేమ పాఠాలను మీరు చిన్న చిన్న వాటితో ప్రారంభించండి ఓ చెట్టు ఓ పుట్ట ఓ పక్షి ఓ ఒక నది ఒక అలాంటి ప్రకృతిలో ఉండే చిన్న చిన్న అంశాలతో వాటిని ప్రేమించడం మీరు అభ్యాసం చేయండి క్రమంగా ఆ ప్రేమ మీకు పెరుగుతుంది అలాగే ఇంట్లో ఉండే మనుషులని వాళ్ళ మీద ఈ తాపాలు కోపాలు అన్నీ వాళ్ళ నెట్టి మీద రుద్దకుండగా వాళ్ళ మంచి జట్టులతో సంబంధం లేకుండగా వాళ్ళని ప్రేమించడం మీరు అభ్యాసం చేయండి నిస్వార్థంగా మీ స్వార్థ పూర్తిగా చెరిపివేసి మీ తరఫు నుంచి మీరు పూర్ణంగా ప్రేమించడం అభ్యాసం చేయండి మీద అభ్యాసం అవుతుంది అలాగే ధ్యానం చేసే పద్ధతి కూడా ఉంది లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ ఇలాంటి కొన్ని మెడిటేషన్స్ ముఖ్యంగా బుద్ధిస్ట్ ట్రెడిషన్లో కొన్ని ఉన్నాయి వాటిని కూడా మనం అభ్యాసం చేసినట్లయితే ఆ ప్రేమలో మనం ముందుకు వెళ్తాం అప్పుడు జగత్తునంతని ప్రేమించేటువంటి ఆ వైశాల్యం హృదయ వైశాల్యం అని లభిస్తే దానికే ఈశ్వర ప్రేమ అని పేరు ఈశ్వరు అంటే ఒక ఉంటాడు మీరు వెళ్ళి ప్రేమతో వాచేసుకునేది ఏమీ ఉండదన్నాడు కాబట్టి ఎవరైతే ఆ ప్రేమతత్వాన్ని అవగాహన చేసుకుని దాన్ని పెంపొందించుకుంటూ ప్రేమ పూర్ణమైన హృదయము గలవారుగా తయారు తమను తాము వారు భక్తులు సాధారణంగా మనుషులా ఉంటాడంటే అన్నిటి మీద ఏదో ఒక కంప్లైంట్ చేసుకునే ఉంటాడు మీరు గుణాన్ని దర్శించటం అభ్యాసం చేస్తే మీకు ప్రేమ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి మనుషులు గుణం ఉంటుంది మన ఇంట్లో వాళ్ళ మనుషులు ఉంటారు అగల దోషాలు ఉంటాయి వీక్నెస్లు ఉంటాయి అందరికీ ఉన్నట్టుగానే కానీ ఆ వీక్నెస్తో పాటుగా ఏదో గుణం కూడా ఉంటుంది ఆ గుణాన్ని దర్శించటం ఆ దోషాన్ని పక్కన పెట్టడం అలా అభ్యాసం చేసి మీ స్వార్థ చింతనల్ని పక్కన పెట్టడం అహంకార మమకారాన్ని పక్కన పెట్టడం అలాగా మనలో మనకి అభ్యాసము ఎదుటివాడిని దర్శించి దాంట్లో కూడా అభ్యాసము అలా చేస్తూ పోయినట్లయితే క్రమంగా ప్రేమ బాగా అభ్యాస అలవాటు ఉంటుంది తర్వాత యాక్సెప్టెన్స్ అని ఒకటి ఉన్నది అంటే ప్రతి స్వీకరించటం మానసికంగా మానసికంగా ఫిజికల్ గా కాదు రిజెక్ట్ చేయకుండా మెంటల్లీ రిజెక్ట్ చేయకుండా రెసిస్ట్ చేయకుండా మానసికంగా సైకలాజికల్ గా యాక్సెప్ట్ చేయటం కనుక మీరు అభ్యాసం చేసినట్లయితే ఆ మనస్సులో ఉండేటువంటిది యాంగులారిటీస్ ఉంటారు ఆ శల్యములు మనస్సులోని శల్యములన్నీ కూడా తొలగిపోయి మనస్సు పవిత్రంగా స్వచ్ఛంగా ఎప్పుడైతే తయారవుతుందో నిష్కామంగా ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు మీకు ప్రేమ బాగా అనుభవానికి వచ్చేస్తుంది సో ఈ విధంగా ఎవరైతే ఈశ్వరుణ్ణి ప్రేమిస్తారో వారు నా ఉంటారు నేను వారి ఉంటాను అంటే అర్థం ఏమిటి ఏ is in బి బీజ్ is ఏ అంటే ఏ ఇజ్ ఐడెంటికల్ విత్ బి అని అర్థం ఈశ్వరుడికి జీవుడికి అభేదమైన నేను మీకు నిన్న మనం చేశాను కొన్ని ఉపాధులు అంటే కొన్ని హద్దులను మీరు జీవుడికి పెడితే ఆ చైతన్యానికి పెడితే అది జీవుడులాగా భాషిస్తుంది ఆ హద్దులు తీసేస్తే అదే దేవుడు అయిపోతుంది ఘటాకాశం మహాకాశంలాగా ఘటాకాశము అంటే ఏమిటర్థం ఘటము యొక్క హద్దులను మీరు ఆకాశమునకు ఆరోపించాలి ఈ ఆకాశము చిన్నది ఎందువల్ల ఘటము ఎంతుందో అంతే ఉంది కాబట్టి ఘటము చిన్నది గనుక అదే చిన్నది ఏది ఘటమా ఆకాశమా ఆకాశమే చిన్నది ఎందువల్ల చిన్నది ఘటము ఆకాశం ఎందువల్ల చిన్నది ఘటము చిన్నది గనుక ఆకాశము చిన్నది అంటే ఘటము యొక్క వాల్యూమ్ని ఆకాశం మీద ఆరోపిస్తే ఘటాకాశము చిన్నదిగా భాషిస్తుంది సపోజ్ ఘటాన్ని పగలగొట్టేశారనుకోండి ఘటాన్ని పగలగొట్టేశారు ఘటంలో ఉండే ఆకాశం పగిలిపోతుందా పగిలిపోదు మరి ఏమైపోతుందా ఘటంలో ఉండే ఆకాశము మహాకాశంలో కలిసిపోతుంది అంటే ఘట మహాకాశం నుంచి విడిపోయిందనమాట ఇంతకుముందు ఇప్పుడు కలిసిపోయిందంటే ఇంతకుముందు విడిపోయి ఉండాలి ఎప్పుడు విడిపోయింది మహాకాశం నుంచిది ఘటం పుట్టినప్పుడు విడిపోయింది సో ఘటం పగిలినప్పుడు మళ్ళీ మహాకాశంలో కలిసిపోయింది అని ఒక భావన విడిపోయింది కలిసిపోయింది మనం కనబడిన దాన్ని బట్టి అలా చెప్తాం అదేవిధంగా మీరు ఆ జీవభావాన్ని ఆ చైతన్యానికి అహంకార మమకారములను పెట్టేసి దాన్ని దాని పేరే జీవుడు ఆ చైతన్యం నుంచి మీరు అహంకార యొక్క బిగింపును తీసేస్తే ఆ చైతన్యమే దేవుడు కాబట్టి ఇప్పుడు ఘటాకాశము అని మీరు విడదీసినది అని అనుకున్నప్పుడు కూడా ఈ ఘటాకాశం మహాకాశంలోనే ఉంది మహాకాశం ఎక్కడుంది ఇప్పుడు మహాకాశం ఎక్కడుంది ఎక్కడ ఉండడం ఈ హాల్లోనే ఉంది లేదా ఈ ఘటంలో ఉంది మహాకాశం నా పక్కన ఘటం ఉంది ఈ ఘటంలో ఉంది మహాకాశం ఈ ఘటంలో ఉంది ఈ ఘటాకాశం ఎక్కడుంది మహాకాశంలో ఉంది కాబట్టి ఈశ్వరుడికి జీవుడికి అంతే తేడా ఇంక తేడా ఏమీ తేడా కనుక మైతే అని ఇక్కడ ఆధారాధేయ భావంగా చెప్పాడు నా ఎందు జీవుడు ఉన్నాడు భక్తుడు ఉన్నాడు భక్తుని ఎందు నేను ఉన్నాను అనే సప్తమే విభక్తిని వేసి చెప్పాడు ఇంకో చోట చతుర్థి విభక్తితో చెప్పాడు ఇలాగా నాకు భక్తుడు ప్రియుడు ప్రియుడు చతుర్థి వస్తుంది నిత్యర్థానం ప్రియమాణ అని చతుర్థి విభక్తి వస్తుంది సో భక్తుల కొరకు నేను ప్రియుడను నా కొరకు భక్తులు ప్రియుడు ప్రియులు అని చతుర్థీ విభక్తి వేసి ఆ అభేదాన్ని చెప్పినాడు ఇంకో చోట సో ప్రియోహి జ్ఞానినోర్థమహం స చ మమ ప్రియ అని అక్కడ షష్ఠి వివర్తి చెప్పాడు జ్ఞానికి నేను ప్రియుడను నాకు జ్ఞాని ప్రియుడు ప్రియుడు అంటే ఆత్మా జ్ఞానికి నేను ఆత్మను ఎందుకంటే ఆత్మయే ప్రియమైనది కనుక నాకు జ్ఞాని ఆత్మ అని అభేదాన్ని ఆ విధంగా చెప్పాడు అభేదాన్ని అలా చెప్తారు ఎందుకంటే బాగా పకడ్బద్గా చెప్తారు మీరు మిస్టేక్ చేసి మళ్ళీ ఆ భేదం నుంచి ఓపేసినంత భేదాన్ని మీరు లాగడానికి వీలు విధంగా చెప్తారు సో అహం తేషు సో ఇప్పుడు భక్తులందరూ నాయన్నున్నారు అని ఊరుకున్నాడు అనుకోండి ఆయన అప్పుడు ఏమవుతుంది అవును ఆయన చాలా పెద్దవాడు ఈ భక్తులందరూ పిల్ల పిల్లలు వీళ్ళు చిన్న చిన్న పిల్లలు వీళ్ళు వీళ్ళందరూ వీళ్ళు ఆయనలో ఉన్నారు అని చెప్పేసి చెప్పేసి భేదాన్నే పెట్టేస్తారు అలాగే పెట్టేస్తారు మన వాళ్ళు మన వాళ్ళు భేదం లేని చోట భేదం పెట్టేయటంలో బిట్టలు అలాగే భేదాన్ని పెట్టి పెట్టి పెట్టి పెట్టి ఈ రోజున హిందూ ధర్మానికి అనేక ముక్కులు వచ్చి ఇట్లా చేసి పెట్టారు ఈ భేదాలన్నీ పెట్టి పెట్టి పెట్టి పెట్టి అరే భక్ భగవద్భక్తులందరూ ఒకటైన రాని ఓ మాట నేస్తే పోయిదానికి వీళ్ళు అనక్కర్లా శాస్త్రం అంత ఉంది సో ఎనీవే భేదం పెట్టేస్తారు ఇప్పుడు భక్తులందరూ దేవుడు ఇండే ఉంటారు అంటే దేవుడు ఇంకా పెద్ద బాణలా ఉంటాడు ఈ భక్తులందరూ పిల్లపిల్లకాయలందరూ వెళ్ళి అదేమి లోపల కూర్చొని ఉంటారు అది ఏముడి విషయండి వీళ్ళందరినీ తన కడుపులో పెట్టుకుని అలా మోసుకుంటు కడుపులో పోట్లు వస్తాయి వీళ్ళ వల్ల అలాగే కాదు అంటే మళ్ళీ తిరగేశాడు ఏమని నేను భక్తుని అందు ఉంటాను అంటే ఇప్పుడు అయిపోయింది కదా వాళ్ళు వీళ్ళు వెళ్ళి ఆయన పుట్టలో ఉండడము లేదా అలాగే అదేం లేదని పేలిపోయింది కదా అక్కడికి అది సెటిల్ అయిపోయింది కాబట్టి అభేదము అని అర్థం భాష్యకారులు ఏమంటారు చూద్దాం తథా అహం భక్తాన్ అనుగృణి అదేవిధంగా నేను భక్తులను అనుగ్రహించేదను ఇది వెనక్కాలదే అంటే ఎలా అయితే అగ్ని అందరినీ సమానంగా అనుగ్రహిస్తూ ఉంటుందో నేను కూడా భక్తుల్ని అదే విధంగా అనుగ్రహిస్తున్నాను అంటే పని కట్టుకుని అను భక్తులను అనుగ్రహిస్తున్నాడని మీరు అనుకోకూడదు ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో వాళ్ళకి ఆయన యొక్క ఆనంద స్వరూపం అనుభవానికి వస్తుంది నా ఇతరాన్న ఇతరులు అంటే భక్తులు కానివారు వాళ్ళు ఇప్పుడు అగ్ని చలివేస్తోంది అనుకోండి చలివేస్తుంటే నానా ఈ అగ్ని ఉన్నదిక్కడ దగ్గరికి రా నీకు చలి తగ్గుతుంది అని చెప్తే వాడేమంటాడు నేను దగ్గరికి రాను అగ్ని చలి తగ్గుతుందని నమ్మకమే ఉంది అని దూరంగా నిలబడి అరుస్తాడు అప్పుడు వాడికి చలి తగ్గుతుందా తగ్గాను మనవాడు కూడా నువ్వు దగ్గరికి రారా దేవుడికి నీకు చలి తగ్గుతుందని చెప్పొచ్చు కదా వీడలా చెప్పడం వీడింకేదో తలగే మీద చెప్తాను దాంతో వాడు రామాలంటాడు నువ్వు మరణించిన తర్వాత వైకుంఠానికి వెళ్తే అప్పుడు చలి తగ్గుతుంది అని చెప్పారనుకోండి అసలు వాడేమంటాడు నువ్వు చెప్పి ఒకడు ఓహో అలాగా సరే చాలా సంతోషం తలకే ఉంపుతాడు ఒకడు గట్టిగా ఇంకొకడు నాకు నమ్మకం లేదంటే అదిగో వీడు ఆస్తికుడు వాడు నాస్తికుడు అరేపా ఈ ఆస్తిక నాస్తిక అనే మాట కూడా అర్థం లేకుండా అయిపోయింది అద్వైతులను అడిగారు మీరు ఆస్తికులా నాస్తికులా మేము నాస్తికులము కాదు ఆస్తికులము కాదు మేము అద్వైతులము అని చెప్పారు ఎందుకంటే ఆస్తికుడు అంటే వైకుంఠంలో దేవుడు ఉంటాడు అనేవాడు ఆస్తివుడు అవి వైకుంఠం అబ్బా మేము ఒప్పుగా ఉండే అన్నవాడిని ఆస్తివుడు అద్వైతులు ఏమిటి దే ఆర్ మేదర్ దిస్ నాట్ దాట్ అనివే కాబట్టి నువ్వు నువ్వు దేవుడి దగ్గరికి రా నీకు నీకు నిప్పులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడికి రా వైకుంఠంలో నిప్పులు ఉన్నాడు ఇక్కడ ఉన్నాయి నిపుడు ఇక్కడికి రా నీకు సల్ట్ తగ్గుతుంది అని పిలువండి వాడు ట్రై చేస్తూ ఉంటాడు అప్పటికి కూడా రాకపోతే ఇంక వాడికి ప్రారంభం కాబట్టి నువ్వు ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకుని ఈశ్వరుడు లేడు ఈశ్వరుడు లేడు ఎందుకు ఊరికే నోరు పారేసుకుంటారా ఈశ్వరుని యొక్క తత్వం నువ్వు అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకో నేను చెప్పాను కాబట్టి విశ్వసించడం కాదు నువ్వు అర్థం చేసుకో అర్థం చేసుకుని నీ హృదయంలో ఇప్పటికే ఉన్నటువంటి కపివేయబడి ఉన్న ఆ ఈశ్వర తత్వాన్ని బయటకు తీసుకురా తీసుకొచ్చి అప్పుడు ఈశ్వరుడు లేడని చెప్పు నీ ఎక్కడికి పోదావు అక్కడ ఈశ్వరుడు లేడని నువ్వు చెప్పచ్చు వాళ్ళు ఆ పని చేయను వాడి ఈశ్వరులు ఏంటని చెప్పడం మానేస్తాడు సౌమ్యంగా మౌనంగా ఉండిపోతాడు కాబట్టి చెప్పే విధంగా చెప్పాలి ఒక నాస్తి కూడా ఒక ఆయన ఉన్నాడు విజయవాడలో నేను దృష్టాంతం చెప్తూ ఉంటాను ఎట్లైనా ఆ నాస్తికి నా దగ్గరికి వచ్చాడు వచ్చి నువ్వు భాగవతం చెప్తావా అన్నాడు ఆ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను దాని మీద నేను కొన్ని ప్రశ్నలు కలుగుతా అని చెప్తావా ఆ పోనీ అలాగే కానీ అని ఆయన ఏవో కొన్ని ప్రశ్నలు అడిగాడు నేను వాటన్నింటికి సమాధానం చెప్పాను ఓ అరగంట ఆ తర్వాత ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అన్నట్టు నేనున్నాను ఈ రోజుకి ఇంతే నాది పాఠం ఉంది నువ్వు రా అప్పుడు నేను దక్షిణాముక్తి స్తోత్రం పాఠం చెప్తూ ఉండేవాడిని గుడివాడలో అయితే పాఠానికి రా నేను ఈ పాఠాలు అవి నా వల్ల కదా అంటే చూడు నీకు నేను అరగంట సేపు నీ ప్రశ్నలంటికి సమాధానం చెప్పాను మళ్ళీ రేపు ఇంకోసారి ఇంకో అరగంట టైం నీకు నేను నీకోసమే కూర్చోలేదు కదా నా క్లాస్ ఉంది నీకు ఇంట్రెస్ట్ ఉంటుందా ఇంట్రెస్ట్ లేకుండా పర్వాలేదు రేపు నువ్వు వచ్చి ప్రశ్నలో మళ్ళీ అడిగి తెలుసుకో అంతేగాని నేను నీకోసమే ఉన్నానని నువ్వు అనుకోకూడదు నీకు కూడా అంత అహంకారం ఉండకూడదు కొంచెం నువ్వు కూడా సౌమ్యంగా ఉండడం అభ్యాసం చేయ అరగంట సేపు నీ సమాధానం చెప్పాను మీ ఇంత అని కూడా నువ్వు అనలేదు చూసావు అని అని నిజంగా అలాగే అన్నా అంటే అవును మీరు చెప్పింది కరెక్టే నేను రేపు పత్రంసేగా వస్తాను ఇవాళ సాయంకాలం ఐఎమ్ నాట్ షూర్ అంటే ఫైన్ ఫైరీ నాట్ నో ప్రాబ్లం సాయంకాలం వచ్చాడు వచ్చి క్లాసులో కూర్చున్నాడు మధ్యలో వెళ్ళిపోవడానికి అభ్యంతరం లేదు క్లాసులో నుంచి ఎవరైనా మధ్యలో వెళ్ళిపోవచ్చు కొంచెం లేటుగానైనా రావచ్చు నా తరఫు నుంచి నమే ద్వేష్య వస్తే సో ఆయన పాపం మధ్యలో వెళ్ళిపోకుండా చిక్క చిక్కగా కూర్చున్నాడు మొన్నాడు మళ్ళీ ఏవో ప్రశ్న కూర్చాడు ఇంతకు ఇటు లాంగ్ స్టోరీ షార్ట్ ఐదు రోజు వారం రోజులు ఉన్నాను అక్కడ ఐదో మా ఇంటికి భిక్షకి రావాలనిపించాడు అంటే సరే వస్తానని చెప్పేసి నేను అదిగానే ఉన్నాను ఆ వేళ అనుకోకుండాను మళ్ళీ ఇంటికి భిక్షకు పాద పూజకు వ్యవస్థ ఎదు చేశాడు పాదాలు కడిగి ఏదోదని నేను అవన్నీ అక్కర్లేదు పాద పూజ ఏముంది ఉనికి ట్రెడిషన్ అది నేను ఐఎమ్ నాట్ వెరీ కీన్ అబౌట్ ఇట్ నువ్వు భిక్ష అన్నావు కనుక నువ్వు పెడితే నేను తినేసి వెళ్ళిపోతాను నువ్వు కూడా కూర్చోవు అని పాపం ఆయన భార్య వడ్డించింది బోయినం అది పెట్టాడు నాకేదో చిన్న కొద్దిగా దక్షిణ కూడా ఇచ్చాడు ఆయన దక్షిణ అక్కర్లేదన్నా కూడా ఇచ్చాడు ఆ తర్వాత శంకర భగవత్పాద యొక్క రచనలు వాటిని కొన్ని చదివాలు కూడా ఆయన ఆయన ఆల్ ఆల్ వరల్డ్ నాస్తిక సంఘంలో ప్రధానమైన సభ్యుడు విజయవాడ నాస్తిక సంఘం ఉంది విజయవాడ హెడ్ క్వార్టర్స్లో ప్రధానమైన సభ్యుడు సో ఆ విధంగా మనం వాళ్ళని నాస్తికలోనూ ముద్ర వేసేసి దూరంగా పెట్టేసి ప్రయత్నం చేస్తే దానివల్ల ఏం ఉపకారం ఉండదు వాళ్ళకే ఉండదు మనకే ఉండదు నాస్తికులో ఆస్తికులో ఈశ్వరుని యొక్క తత్వాన్ని ప్రేమతో ప్రేమని కాదనగలడా నాస్తికుడు ప్రేమను మాత్రం ఎందుకు కాదనగలుగుతాడు ప్రేమతత్వం తెలుసుకున్నాడంటే ప్రేమని ఎలా కాదనగలడు ప్రేమని కాదనలేకపోతే ఈశ్వరుని మాత్రం ఎలా కాదనగలడు వాళ్ళు కాదని ఈశ్వరుడు ఏమిటంటే ఎక్కడో తోట కూర్చుని కొంతమందికి లాభాలు ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ నష్టాలు ఇచ్చి అలాగంటే నెపోటిజం కరప్ట్ పోలీస్ ఆఫీసర్ వంటి ఈశ్వరుణ్ణి వాళ్ళు తిరస్కరిస్తారు వాళ్ళు ఒప్పుకోరు అంతే తప్ప ప్రేమతత్వాన్ని ఎవరూ తిరస్కరించి ప్రసక్తి లేదు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చేసుకుని ఆ ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి భక్తాన్ని అనుగ్రహాని నేతరా ఏ భజంతి తూ మాం ఈశ్వరం భక్త్యా ఎవరైతే నన్ను భక్తితో అంటే ప్రేమతో ఆరాధిస్తారు ప్రేమతో ఆరాధించారు ప్రేమ శ్రీరామకృష్ణుల వారు చెప్పేవారు భక్తి రెండు విధాలు ఉంటుంది అందులో మొదటిది వైధిభక్తి రెండవది ప్రేమభక్తి అని చెప్పేవారు ఆయన ఇది ప్రేమభక్తి వైధిభక్తి ప్రథమ ఆరంభంలో ఉంటుంది అంటే విధి మీద శ్రద్ధ ఉంటుంది ప్రేమ అది ఉండదు విధి మీద శ్రద్ధ తూర్పు వైపు అంటే తూర్పు వైపే కాబట్టి తూర్పు అని అడిగి తెలుసుకుని తూర్పు వైపే సో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కూర్చున్నప్పుడు చేతులు కాళ్ళ మధ్యలోకి రావాలి అని ఇలాగ ఇంకా ఇంకా ఒక రకం రూల్స్ కాదు విభూతి పెట్టుకోవాలి విభూతి పెట్టుకున్నప్పుడు మూడు గీతలు అలా ఒక దాంతో ఒకటి కలిసిపోకూడదు అద్దంలో చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలి అయితే నామాలు పెట్టుకున్నప్పుడు ఎలా పెట్టుకుంటారో నామాలు చూడండి నామాలు పెట్టుకోవడం పెద్ద కార్యక్రమం ఒక ఫిఫ్టీన్ లేడీస్ యొక్క కాస్మెటిక్స్ కూడా అంత ఎక్కువ ఉండదు ఫిఫ్టీన్ మినిట్స్ లో ట్వంటీ పడుతుంది దానికి పెద్ద సరంధానం కూడా చాలా ఉంటుంది సో వీటిని ఒక విధి కింద చేస్తారు విధి అంటే అలా ఉంటుంది అంటే రూలు విధి అంటే రూల్ అంత రూల్ ప్రకారం చేసుకుంటూ పోతాడు ప్రకారమే చేస్తాడు తప్ప ప్రేమగా చేయలేదు రూల్కి ఎప్పుడైతే ప్రాముఖ్యం ఎక్కువైపోయిందో ప్రేమ కరువైపోతుంది ఎందుకంటే ప్రేమ రూల్స్కి అతీతంగా ఉంటుంది రూల్సే ఉండవు కాబట్టి ఆరంభంలో వైధిభక్తి ఉండటం న్యాయం ఎందుకంటే యంగ్ పీపుల్ కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా అర్థం చేసుకుని వాటిని బాగా ప్రా ప్రాక్టీస్ చేసే సందర్భం ఉంటుంది యంగ్ కాబట్టి ఆ మెచ్యూరిటీ తక్కువ ఉన్నవాడికి రూల్స్ అన్నీ వాళ్ళు ఎక్కిన పెడితే ఆ బరువు మోసి మోసి కొంత ఎండుతాడు కొంత దారికి వస్తాడు ఈ రూల్స్ మనిషిని క్రొండ తీస్తాయి అహంకారాన్ని దింపుతాయి దాన్ని వైధిభక్తి అంటారు ఆ తర్వాత ప్రేమభక్తి కానీ ఆయన రాగభక్తి అని అనేవారు రాగా అంటే ప్రేమ నర్థం సో రాగభక్తి ఆ రాగభక్తిలో రూల్స్ రెగ్యులేషన్స్ ఏముండవు దేవుణ్ణి ప్రేమించాలంటే తూర్పు వైపు కొడమరు వైపు ఈ మాటలే ఉండవు అన్ని దిక్కులు సమానం దిగ్విభాగమే ఉండదు సర్వవ్యాపకులు ఇష్ట ముహూర్తం ప్రేమించక్కర్లా ఏడు ప్రేమించడానికి ముహూర్తం ఎందుకండి విధి అయితే ముహూర్తం కావాలి కానీ ప్రేమకి ముహూర్తం ఏం ఇప్పుడు వజ్యం కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించద్దు అని ఈ పిచ్చి అది వైధిభక్తిలో ఉంటుంది తప్ప అసలు ప్రేమభక్తిలో రాగభక్తిలో వజ్యాలు దుర్ముహూర్తాలు ఉండవు రాగభక్తిలో వైధిభక్తిలోనే ఉంటాయి సో ఆ విధంగా భాగవతం పాఠం చెప్తున్నా అన్నా సరే సరే చెప్తానన్నాను ఎప్పుడు ఎప్పుడు చెప్తారు ఈవేళ సాయంకాలం ఖాళీగానే ఉంది ఈవేళ చెప్తా అన్న పొద్దున్న సరే అని ఆవేళ సాయంకాలం పాఠానికి అంతా వ్యవస్థ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు పొద్దున్న వచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ రెండో ఎప్పుడైనా నాకు ఫోన్ చేశారు ఏమండో ఈవేళ అమావాస్య ఈవేళ వద్దని ఫోన్ చేశారు సరే అండి అని పైగా అడిగారు మీకు అమావాస్యను తెలియక పొద్దున్న మీరు ఒప్పుకున్నారు కదా వస్తానని భాగవతం చెప్పడానికి అమావాస్యను తెలియదా అని కూడా ఓ ప్రశ్న పక్కనే ఒక రైడర్ ఒకటి పెట్టారు నేనున్నాను చూడండి నేను ఈ మధ్య నీ అమావాస్యలు ఇవి క్యాల్కులేట్ చేయడం నాకు తెలియకనే నేను అలాగే చెప్పాను ఇప్పుడు తెలిసింది అమావాస్య అని ఇప్పుడు కూడా నేను భాగవతం చెప్పింది ఆ తరఫున ఇంకా విశిష్టం ఏం లేదు కాదు మీకు అభ్యంతరం అన్నారు కాబట్టి మీరు ఇంకోసారి పెట్టుకోండి అని చెప్పారు సో ప్రేమ భాగవతం మీద ప్రేమ తప్ప అమావాస్యలు పాఠ్యములు ఇవన్నీ నేను ఎక్కడ భాగవతం మీద ప్రేమ అంటే రాగభక్తి వైధిభక్తి అని రోడ్డు ఉంటాయి ఇక్కడ మనం మాట్లాడుతున్న భక్తి ఇది రాగభక్తి ప్రేమపూర్ణమైన భక్తి ఈ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన శంకర్లు అంటున్నారు చూడండి స్వభావత ఏవా నా మమ రాగ నిమిత్తం వర్తంతే అది ఇప్పుడు ఆ ప్రేమ అన్నది స్వభావం వారి స్వరూపమే ప్రేమ స్వభావం స్వరూపం వారి స్వరూపమే ప్రేమ అని ఆ ప్రేమయే నేను అంతేగాని వాళ్ళకంటే భిన్నంగా నేను ఇంకా అనేక మంది ఉంటే వాళ్ళందరినీ ప్రేమించడం మా అనేసి నన్ను ఒకరినే పని కట్టుకుని ప్రేమించారని ఆ విధంగా దాన్ని రాగద్వేషాల కోటిలో వెయ్యకూడదు దాన్ని ఇప్పుడు ఇక్కడ లోకంలో పది మంది ఉన్నారు అనేక మంది మనుషులు ఉన్నారు వీళ్ళ వాళ్ళని వైకుంఠంలో ఒక పెద్ద ఆయన ఆయన్ని మాత్రమే ప్రేమించాలి అలాగంటే కాదు అది రాగద్వేషాల కిందకు వచ్చేస్తుంది అలాగంటే రాగద్వేషములతో కూడినటువంటి ప్రేమ కాదు ఇది కేవలము సహజమైనటువంటి స్పాంటేనియస్ లవ్ అని అంటారు ఎంత సహజమంటే పువ్వు గులాబీ పువ్వు వికసిస్తూనే పరిమళము వెదజల్లుతుంది పరిమళం వెదజల్లడానికి అది ఏం ప్రయత్నం చేస్తుంది చుట్టూ ఉండి పరిమళాన్ని అశ్వ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఏమీ క్యాల్కులేషన్స్ వేస్తుంది ఏ క్యాల్కులేషన్స్ వేరు ఏమీ ప్రయత్నం కూడా చేయదు ఎఫర్ట్ అనేది ఉండదు క్యాల్కులేషన్ ఉండదు ఎఫర్ట్ ఉండదు రాజద్వేషాలు ఉండదు అత్యంత సహజంగా స్పాంటేనియస్గా పరిమళము ఎదజల్లుతుంది అటువంటి స్పాంటేనియస్ లవ్ అత్యంత సహజ సిద్ధమైనటువంటి ప్రేమ మీరు ఆవిష్కరించుకోగలిగితే ఆవిష్కరించుకోవాలి అది భక్తి అని ప్యహం స్వభావత ఏ వర్తే నేతరేషు వాళ్ళ ఎడల నాకు రాగము ఇంకొకళ్ళ ద్వేషము అలాగేమీ లేదు రాగ నిమిత్తం ఏమీ లేదు వాళ్ళు నాయందు భక్తులు నాయందు అత్యంత సహజమైన ప్రేమను కలిగి ఉంటారు వాళ్ళ ఎందు కూడా నేను అతులనే అత్యంత సహజమైన ప్రేమను కలిగి ఉంటాను ఎలాగంటే పరిమళము గులాబీ పువ్వునందు ఉంటుంది గులాబీ పువ్వు పరిమళము నందు వికసిస్తూ ఉంటుంది ఆ రకంగా సంథింగ్ సిమిలర్ టు దాట్ అత్యంత సహజంగా ఎప్పుడైతే ప్రేమ మీ హృదయంలో ఆవిష్కృతమైనదో ఆ ప్రేమయందే ఈశ్వరుడు ఆ ప్రేమయే ఈశ్వరుడు ప్రేమయందు ఈశ్వరుడు ఉంటాడు మీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడన్న దానికి నిదర్శనం ఏమిటి అంటే ప్రేమ మీ హృదయం నుంచి ఆవిష్కృతం అవుతుంది సో ఈశ్వరుని ఎందు ప్రేమ ప్రేమ ఎందు ఈశ్వరుడు అలాగా ఈ ఇటువంటి ప్రేమతత్వాన్ని ఎవరైతే ఆవిష్కరించుకున్నారో వాళ్ళు ఈశ్వరుడికి బాగా దగ్గరైపోతారు ఎందుకు దగ్గర అవుతారంటే ప్రేమయే ఈశ్వరుడు కనుక కొంతమంది అసలు ప్రేమని దరిజాతులకు రానివ్వరు ఎప్పుడు ధూమ్ ధామ్ అంటూ ఉంటారు చికాకు పడుతూ ఉంటారు కోపంగా ఉంటారు తర్వాత ఎప్పుడు కంప్లైంట్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అమావాస్య నాడు అరస్య పెట్టలేదు పూర్ణిమ నాడు గూరి పెట్టలేదు అంటే ఏదో కంప్లైంట్ అలా చేసుకునే ఉంటారు ప్రతి ఏదో కంప్లైంట్ ఉంటుంది సో ఆ విధంగా ఆ కంప్లైంట్స్ చేసి చేసి మనస్సు ఏమవుతుందంటే కలుషితమైపోతుంది కలుషితమైపోయి చందనపు సుగంధముపై మురికి నీరు ప్రవహిస్తే ఆ చంద్రపు సుగంధం పైకి రాకుండగా మురికి వాసనే వస్తుంది ఆ విధంగా హృదయంలో ఉండే ప్రేమతత్వము తప్పివేసి తప్పివేయబడి ఈ కోపతాపాలే వస్తూ ఉంటాయి ఇప్పుడు మాటైనా కోపమే తాపమే చేష్టయినా కోపము తాపము చూపు కూడా కోపము తాపము అలా అయిపోతుంది నే వాళ్ళు ఇతర వాళ్ళని ఈశ్వరుడు ఏం ప్రేమిస్తాడు వాళ్ళు ఈశ్వరుని ఏం ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళ విషయంలో ఈశ్వరుడు దూరంగానే ఉండిపోతాడు ఫిజికల్ దూరం కాదు వాళ్ళు ఆ తత్వాన్ని ఆవిష్కరించుకోలేదనే కారణంగా దూరంగా ఉండిపోతాడు సో తద్దూరే తద్వంతికే ఆ ఈశ్వరుడు తంటే ఆ పరమాత్మ దూరే ఇది ఈశావాస్యంలో ఉన్న అలాంటి వాక్యం ఒకటే ఆ పరమాత్మ చాలా దూరంగా ఉండిపోయాడు ఎవరికి పరమాత్మ లేడు ఏమీ లేడు అనే అరిచి వాడికి దూరంగా ఉండిపోయాడు తదు అంతికే అదే పరమాత్మ చాలా దగ్గరగా ఉన్నాడు ఎవరికి తన హృదయంలో ప్రేమరూపంగా ఈశ్వరుణ్ణి దర్శించడానికి ఆ పరమాత్మ చాలా దగ్గరగా ఉన్నాడు సో మీరు నేను ఇందాక చెప్పిన ఆ నియమ ఆ పద్ధతులన్నింటినీ అవలంబించి మనం ప్రేమతత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి నైతావత కేశు ద్వేషో మమా వాళ్ళ హృదయంలో నేను ప్రకటము కాలేదు కనుక వారి ఎందు నాకు ద్వేషము అని మీరు అనుకోదు వీరి హృదయంలో నేను ప్రకటమయ్యాను కనుక వీరి ఎందు నాకు రాగము వీళ్ళేదో మేనత్త కొడుకో మేనమావ కొడుకో అని అనుకోకూడదు అలాగేమీ ఉండదు ఒకళ్ళ ఎందు రాగము లేదు ఇంకొకళ్ళ ఎందు ద్వేషము లేదు సో అలాగా ఇప్పుడు గులాదీ పువ్వు వికసించింది ఒక ఇది ఒకటికి ఆ వికాసము ఆ పరిమళము ఒకడికి ముక్కుకి తగిలి ఆనందాన్ని ఇచ్చింది అదే ఇంకొకడు ఆ మురికి బట్టలు చెమట బట్టలు వేసుకుని ఒళ్ళంతా చెమట పట్టి స్నానం లేకుండా మురికింపు కొడుతూ ఉన్నాడు ఒకడు వాడి దగ్గరికి వెళ్ళింది ఈ పరిమళం వెళ్ళడం వెళ్ళింది వెళ్ళి బయటకు వచ్చేసింది వాడిని కదల్చలేకపోయింది వాడి మురికిని చేదర్చలేకపోయింది అంతే అంతేగాని గులాబీ పువ్వుకు ఒకదంటే ప్రీతి ఇంకొకదంటే ద్వేషం ఉండదు ఈశ్వరుడు కూడా అంటే అంచేతనే మామూలుగా ఈ టీవీలోనూ అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పి వాడికి దేవుడు లేడని చెప్పి వాడికి ఆర్గ్యుమెంట్ పెడతారు దానికి టాక్ షో అనేదో పేరు పెట్టి ఆర్గ్యుమెంట్ పెడతారు ఆర్గ్యుమెంట్ పెట్టి వాడు ఆ మధ్యలో ఒక యాంకర్ ఒకడు ఉంటాడు అండ్ యాంకర్ అంటారు వాళ్ళు సూత్రధార అనాలు సంస్కృతంలో అయితే వాడు వీళ్ళిద్దరినీ అలా కూర్చోబెడతాడు మధ్యలో కొంత రెస్పెక్టబుల్ డిస్టెన్స్ ఉంటుంది లేకపోతే ఒకళ్ళు ఒకళ్ళు వీళ్ళు కుస్తీ పట్టుకు దిగినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు వీటిని చెప్పమంటారు ఏమండి మీరు అష్టమానులు దేవుణ్ణి పూజిస్తూ కదా ఈ మధ్యకాలంలో దేవుళ్ళు లేయడంతో ఏదో ఏదో ఎవరో ఒక వాదాన్ని రేవనిస్తారు దాని మీద మీ అభిప్రాయం ఏమిటి అంటాడు అంటే ఈయన ఏమంటాదంటే ఈ దేవుళ్ళు లేడని ఈ మధ్యకాలంలో మొదలెట్టారు వీళ్ళందరూ మూర్ఖులు వాళ్ళకేమీ తెలియదు వాళ్ళు మా దగ్గరికి వచ్చి తెలుసుకోవాల్సిన జ్ఞానం కూడా వాళ్ళకి లేదు అంటాడు అనగానే ఆ పక్కన ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆ పక్కన ఉన్నవాడు ఇంకా చెప్పని వాడు నువ్వు దేవుడు నీకు తెలుసా అని ఇలాగే మేరపడిపోతాడు వాడు వచ్చి వీడు మేరపడిపోతాడు వీడు యాంకర్ ఏం చేస్తానంటే నవ్వుతూ చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ ఒకళ్ళు ఒకళ్ళతో కాడేసుకుంటుండే మీరు చూశారు ఈ ప్రోగ్రామ్స్ వాళ్ళిద్దరూ కాట్లాడేసుకుంటుంటే వీడు నవ్వుతూ చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ కాట్లాడుకుని కాట్లాడుకుని ఇంకా వీడికి ఇంకా అసలు వీడు ఉన్నాడనే మాట్లాడకుండా కాట్లాడేసుకుంటూ ఉంటే అప్పుడు వీడు ఆపుతాడు వీడు కొంతసేపు కాట్లాడుకొని ఇచ్చి అప్పుడు ఆపుతాడు ఆ మీరు ఆగండి నేను చెప్తున్నానండి మీరు ఆగండి ఆ మీరు చెప్పింది బానే ఉంది కదా వారెవరో ఫోన్ చేస్తున్నారు వారు ఏమంటారో చూడు వారు దేవుడు ఉన్నాడా లేడా అని ఫోన్ చేసి ఏం చెప్తాడు అని ఈ రకంగా మధ్యలో మీరు మీరు ఆయన ఏదో చెప్పబోతున్నాడు ఇదేముడు ఉన్నాడని ఆయన బలంగా అయితే చెప్పబోతున్నాడు ఆయనకేదో పాయింట్ గుర్తుకొచ్చింది చెప్పబోతుంటే ఆగండి కమర్షియల్ బ్రేక్ అయిన తర్వాత మీరు తప్పకుండా చెప్తుంది కానీ అని అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు ఇప్పుడు దీంట్లో వివేకము ఎవరికి లేదు దేవుడు లేడన్నవాడికి వివేకం లేదా ఎవడికి ఇద్దరికీ లేదు ఇటువంటి దానికి వెళ్ళకూడదు నన్ను అడిగారు కాబట్టి ఈ దేవుడు వేటనే దాని మీద మీరు ఏమైనా చెప్తారా అనడియా ఈ ఇటువంటి షో మీరు ఇలాంటి షోయే పెట్టాలనుకుంటున్నారా అని నేను అంటే అవునండి అలాంటి షోయే మరి ఉండాలి కదా షో అనేది మీకోసం ఉండాలి కానీ మా కోసం అసర్లేదండి నేను షోకి రాను మరి మీరు ఎలా అయితే వస్తారు ఎదరా ప్రశ్న అడిగితే సమాధానం చెప్తా నో డిబేట్ నో డిబేట్ మీరు ప్రశ్న అడగండి నేను సమాధానం మీరు ఏదైనా అడగండి మీరు ఎలాగంటి ప్రశ్నైనా మీరు అడగండి నేను సమాధానం చెప్తా అంటే ఒకవేళ సమాధానం తెలియకపోతే నాకు తెలియకండి చెప్తా నో డిబేట్ ఆ రకంగా సత్సంగమం మీరు మీరు నేను చెప్పిన సమాధానాన్ని స్వీకరించారా లేదా అన్నది కూడా నాకు సంబంధం లేదు మీకు స్వీకరించకపోతే మీరు స్వీకరించడం మానేయవచ్చు ఒకవేళ నీకు చెప్పిన సమాధానం మాకు నచ్చలేదు మేము స్వీకరించడం లేదు అని కూడా మీరు చెప్పవచ్చు నాకు దానికి కూడా నాకు అర్థం కానీ నేను ఇంకో ప్రశ్న అడిగితే మళ్ళీ సమాధానం వస్తాను అలాగంటే ప్రోగ్రాం ఏదైనా మీకు కావాల్సి వస్తే అని చెప్పి నేను అన్నా అంటే వాడు అంటాడు అలాగంటే ప్రోగ్రాం చాలా చక్కగా ఉంటుందండి దానికి రుచి పచి ఉంటుంది దానికి కమర్షియల్స్ వాళ్ళు ముందుకు రాదు ఎందుకంటే వీడు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిన వెంటనే మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఫస్ట్ ఆఫ్ చేసేస్తాడు ఆ ఇన్ఫర్మేషన్ మేము ఇదిగో ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాము ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్ ఇలాంటిది పెట్టుకున్నాము అని మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాడికి పంపించేస్తాడు వాళ్ళు వెంటనే ఇదిగో ఈ ప్రోగ్రామ్ వస్తుంది అని వాళ్ళేమో వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు ఆ క్లయింట్స్ తోటి వాళ్ళు అప్పుడే వేరే సారాలు వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు మరి ఉంటారు సుఖా కంప్యూటర్స్ మీద టెలిఫోన్స్ మీద అయిపోతూ ఉంటుంది వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి త్రీ కమర్షియల్ స్లాట్స్ ఉంటాయి కాబట్టి త్రీ స్లాట్స్ కి వాళ్ళు బేరసారాలు చేసేసుకుని మూడు కమర్షియల్స్ ని వాళ్ళు బుక్ చేసేస్తారు బుక్ చేసేసిన వెంటనే ఈ ప్రొడ్యూస్ చేసేటువంటి వాళ్ళు టీమ్స్ ఉంటాయి వాళ్ళు వెళ్ళిపోయి ఆ కమర్షియల్స్ కి ప్రొడ్యూస్ చేసేస్తారు ఒకవేళ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసి ఉన్నట్లయితే బేరం ఆడేసుకుని ఆ కమర్షియల్స్ ని స్లాట్ పెట్టేస్తారు అలా దిస్ ఈజ్ వాటి వీళ్ళు దాంట్లో తేలిది ఏమిటంటే వాడికి ఆ ఛానల్ వాడికి ఎన్ని పైసలు వచ్చాయనే పాయింట్ తేలుతుంది అక్కడ ఇంకేదీ తేలదు అక్కడ దేవుడు దెయ్యం ఏం తేలవు కాబట్టి ఇటువంటి వ్యామోహంలో పడకూడదు కాబట్టి దేవుడు లేడన్న వాడిని కూడా మనం ప్రేమించడం నేర్చుకోవాలి ఏమో లేడంటున్నాడంటే ఎందుకు లేదంటున్నాడు ఏదో కడుక్కమంటాడో ఉండి లేదంటున్నాడు పాపం కాబట్టి ఆ ఏదో కొంత కంప్లైంట్సో లేకపోతే ఏదో కొంత గ్రీవెన్సో ఒకప్పుడు ఆ గ్రీవెన్స్ జెన్యువైన్ కూడా అవ్వచ్చు ఆ ప్రేమతోటి మీరు జయించాలి తప్ప వాదం చేసేసి జయించేసి ఆ తద్వారా ఏదో ధర్మానికి మేము లాభం చేకూరుస్తున్నామని ఏదో పెద్ద వ్యామోహమైంది మీరు ధర్మానికి భక్తికి మీరే లాభం చేకూర్చక్కర్లేదు ధర్మం ద్వారా భక్తి ద్వారా మీరేమన్నా లాభపడతారేమో చూస్తుందంటే ధర్మానికి భక్తికి మీరు లాభం చేకూర్చేదేముంది ధర్మము శాశ్వతం అని అండ్ భక్తి శాశ్వతము వాటికి మనం లాభం చేకూర్చక్కర్లేదండి మనం లాభపడాలి వాటి వల్ల అది సంఘటన మంచిది దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా నేను కవర్ చేసుకుంటూ మొత్తానికి ఆ శ్లోకం పూర్తి చేశాను అరవై శ్లోకం ఉన్నాము అపిచేత్ సుదూరాచారజతే మామన్య భాక్ సాధురేవ సమంతవ్య సంయల్యవసి సహ ఒకడున్నాడు సుదురాచారాల తప్పు పనులన్నీ చేశాడు ఎవేవో క్రైమ్స్ చేశాడు ప్రతివాడి జీవితంలో కొద్ది గొప్ప దోషాలు ప్రతివాడిలోనూ ఉంటాయి ఆ మాత్రం దోషాలు ఉంటే వాడిని పట్టి పని కట్టుకుని ఒక క్రిమినల్ నేరగాడు అని మనం అనాల్సిన పని లేదు కానీ వీడు నేరగాడు నేర ప్రవృత్తి గలవాడు చిన్నప్పటి నుంచి దొంగతనాలు చోరీలు చేసి చేసి పెద్దవాడై స్మగ్లింగులు చేసి మర్డర్లు చేసి ఇవన్నీ నేరాలు చేయడానికి అవకాశం ఉందో అన్ని నేరాలు చేశాడు ఇటువంటి కథలు మీకు కావ్యాల్లో కనపడతాయి మామూలుగా పాండురంగ మహాత్వంలోనో ఎక్కడో తెనాలి రామకృష్ణ కవి గారి కావ్యంలో నిగమ శర్మ వృత్తాంతము అని ఒకటి ఉంటుంది అది మీరు వినుంటారు ఎక్కడో కవిత్వంలో ఈ నిగమ శర్మ అనేవాడు వేదవేత్తల కుటుంబంలో పుట్టతాడు పుట్టి తండ్రి వేద వేదం చదివిద్దామని ఉపనయనం చేసి వేదం చదివిద్దామని ట్రై చేస్తాడు వాడు వేదం చదువుకోడు ఎప్పుడు ఎప్పుడు వీసులోకి పారిపోయి గోటికాయలు బచ్చాలు ఇవి ఆడుతూ ఉంటాడు వేదం చదువుకోడు తండ్రి చెప్పిన మాటలు ఏంటో పద పదకొండేళ్ళు వచ్చేప్పటికి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పట్టుకెళ్ళపోయి అమ్మేసి ఆ డబ్బులతోటి సినిమాలకి దానికి పోతూ ఉంటాడు ఆ తర్వాత పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేప్పటికి తాగుడు మీ కూడా ఉన్న పెడతాడు ఆ తర్వాత తండ్రి బలవంతంగా వీడికి పెళ్లి చేస్తాడు పెళ్లి చేస్తే బాగుపడతాడేమో అని ఒక అభిప్రాయం ఉంటుంది లోకంలోను ఆ అమ్మాయి ప్రభావం మనం వీడిని బాగుపడతలేకపోయినా ఆ అమ్మాయి వీడిని ఏమైనా కొంచెం నెల ఉంచుతుందేమో పాసిబుల్ కదా అని పెళ్లి చేస్తాడు పెళ్లి చేస్తే వీడు ఆ అమ్మాయిని కూడా వంచి చేసి ఆవిడతో నెలలో ఉండే పుష్కలు దాటుతూ సహా తీసుకెళ్ళిపోయి వీధిలో వేష్యాగ్రహాల్లో పెట్టేసి వీడు భార్య ముఖమే చూడదు ఈ విధంగా అంటే సుదురాచారన్నదానికి దృష్టాంతంగా ఉంటాడు నిగమశర్మ దాంట్లో ఆ కథలా సాగుతుంది హఠాత్తుగా ఈ నిగమశర్మ హృదయంలో ఒక భక్తి భావం నెలకొంటుంది అది కథ ఆ తర్వాత అసలు నిగమశర్మ మోక్షాన్ని పొందుతాడు అది ఒక కథ ఇంకో కథ చింతామణి లీలాసుకుడు మీరు విని ఈ లీలాసుకుడు కూడా ఏ సమాచారం వీడు వర్షం పడుతుంటే పెద్ద తుఫాను వచ్చి వర్షం పడుతుంటే వీడు ఆ తుఫాను వర్షాన్ని లెక్క చేయక నదిని దాటుకుని గోడ దూటి చింతామణి ముందుకు వెళ్ళిపోతాడు అర్ధరాత్రి అప్పుడు చింతామణి వీడికి హితబోధ చేస్తుంది ఓడి మూర్ఖుడా నశ్వరమైన దేహం కోసం సర్వ సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నావే వేదం చదువుకున్న కుటుంబంలో పుట్టావు ఆ ఈశ్వరున్ని ఆరాధించాలనే జ్ఞానం నీకు లేకపోయిందిరా అని ఆవిడ బోధ చేస్తుంది చింతామణి బోధిస్తుంది వీడికి వేష్య ఆ బోధనీడికి హృదయానికి వస్తుంది వచ్చి ఆ చింతామణిని గురువుగా తలచి వాడు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాడు చేసుకుని ఆ శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొంది శ్రీకృష్ణ కర్ణామృతము అనే ఒక కావ్యాన్ని రచిస్తాడు సంస్కృతంలో శ్రీకృష్ణుడి గురించి ఉన్న కావ్యాలలో అత్యంత మధురమైన కావ్యం చాలా ప్రేమ పూర్ణమైన కావ్యం భాగవతం పాఠం చెప్పేప్పుడు ఈ శ్లోకాలు యోజుతో ఉండేవాళ్ళం సో నంద నంద గృహ గృహాంగనే నృత్యతి వేదాంత సిద్ధాంత అని అలాగంటి శ్లోకాలు అంటే వేదాంత సిద్ధాంతము అంటే పరమాత్మ పరబ్రహ్మ ఈ నందుని వాకిట్లో నాట్యం చేస్తోంది అంటూ ఆ రకంగా శ్రీకృష్ణుని వాళ్ళు బాగా వర్ణిస్తాడు దాంట్లో ఆ శ్రీకృష్ణ కర్ణామృతంలో ప్రథమ శ్లోకం గురుస్తుతి గురువు చింతామణి అనే వేష్యని స్థుతిస్తాడు ఆమె వల్లనే నేను పరమ పాపిని అయిన నేను ఈ సన్మార్గంలోకి వచ్చాను అని అంటాడు కాబట్టి మనం ఎప్పుడైనా కొంచెం తప్పు పని చేసి వాళ్ళు తప్పుదారిలో ఉన్న వాళ్ళని చూసి మనం రాయివేసే ప్రయత్నం చేయకూడదు అడిగినంతటి పాపి అయినా కూడా సన్మార్గంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ భక్తి యొక్క ఆ ప్రేమ యొక్క మహిమ అట్టి ఈవెన్ మీకు బైబిల్లో కూడా ఒక కథ వస్తుంది ఈ మేరీ మ్యాక్డలిన్ అనే ఒక ఆమె ఉంటుంది ఆమె వేష్య చాలా పరపురుషులతో సంచారం చేస్తూ ధనాన్ని సంపాదించి భోగాలు అనుభవిస్తూ ఉంటుంది ఈ ఫిలిస్టైన్స్ అని అంటే వీళ్ళు బాగా మతపరమైన కట్టుబాట్లు బాగా కలవాళ్ళు జూయిష్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈమెను పట్టుకుని బంధించేసి కట్టేసి జీసస్ దగ్గరకి తీసుకొస్తారు జీసస్ క్రైస్ట్ దగ్గరకి తీసుకొస్తారు తీసుకొచ్చి ఈమె వేష్య చాలా అపవిత్రమైన జీవితాన్ని గడుపుతోంది ఈమెకి రాళ్లతో కొట్టి ఈయనని శిక్షించాలి అనే ఒక పాశవికమైన దండన శిక్ష విధించే ప్రయత్నం చేస్తారు అప్పుడు ఈయన్ని ఈయన నువ్వే శిక్ష విధించు అని ఆయనకి పురమాయిస్తాడు పురమాయిస్తే ఆయన రాళ్లతో కొట్టి శిక్షించాలని వాళ్ళు అంటారు కదా ఆయన ఓ రాయి తీసుకుంటాడు ఆమె కేసి చూడ్డు చేతి ఉన్న ఓ రాయి తీసుకుంటాడు ఆయన ఎప్పుడైతే రాయి చేతిలోకి తీసుకున్నాడో ఇవి వచ్చిన ఫిలిస్తైన్స్ అందరూ కూడా రాళ్ళు చేతిలోకి తీసుకుంటారు ఆయన తనకే ఉంచుకునే ఉంటాడు ఆయన అంటాడు అందరి చేతుల్లోకి రాళ్ళు వచ్చాయా వచ్చాయంటే మేము సిద్ధంగానే ఉన్నాం ఆవిడ అక్కడ నిలబడి ఆయన ముందే నిలబడి ఉంటుంది ఏ పాపము చేయలేదో వాడు మొట్టమొదట రాయి వేసేస్తే మిగిలిన వాళ్ళందరూ పాపాలు చేసినా చేయకుండా రాళ్ళు వేసి ఆవిని కొట్టేయవచ్చు ఆమె జీవిస్తే జీవిస్తుంది మరణిస్తే మనమిస్తుంది కానీ మొదటి రాయి మటుకు పాపము చేయని వ్యక్తియే విసరాల్సి ఉంటుంది అని అంటాడు ఆయన కలకై పైకెత్తాడు అప్పుడు వీళ్ళందరూ రాళ్ళు వేరు అలా నిలబడి మొఘల ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు ఈ వేళ్ళలో ఒకడు వంద మంది ఉంటారు వీళ్ళలో ఒకడు ఏం చేస్తాడంటే ఆయనకు వచ్చింది మనకేం రాయి కింద పారేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడం ప్రారంభిస్తాడు ఒకడు ఎప్పుడైతే ఆ దారి పట్టాడో మిగతా వాళ్ళు కూడా క్రమంగా వాళ్ళు తగటగక్క కింద పారేసి వెళ్ళిపోతారు ఆఖరికి అందరూ వెళ్ళిపోతారు వాళ్ళు కింద పారేసి ఇంకెవ్వలేదు అప్పుడు ఆయన తలపైకిచ్చే ఆమె చేసి చూసి అలా కింద పారేస్తాడు కింద పారేసి అప్పుడు నీ పేరేమి అంట నా పేరు మేరీ మ్యాక్డెనీ వాళ్ళు అన్నది సత్యమైన నీవు అపవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నావని వాళ్ళు అంటున్నారు అది యథార్థమేనా అంటాడు అంటే యథార్థమే అంటుంది మరి అటువంటిప్పుడు అటువంటి అపవిత్ర జీవితాన్ని మానేసే ఇవాటి నుంచి ఈశ్వరుణ్ణి ప్రేమించటం అభ్యాసం చేయి అని ఆవిడకు ఉపదేశం చేసేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అది కథ కాబట్టి అతికే సుదురాచార ఎంతటి దుష్టుడు దుర్మార్గుడైనా కూడా ఈశ్వరుని యొక్క భక్తికి వాడు యోగ్యుడే అర్హుడే ఇప్పుడు కర్మ చేయాలనుకోండి కర్మ చేయాలంటే దానికి అర్హతలు కావాలి నేను ఇంకా స్నానం చేయలేదండి ఇప్పుడే వేశ్యాగ్రహం నుంచి వస్తున్నాను స్నానం చేయలేదు కాఫీ ప్యాకేజ్ వచ్చేసాను పూజలో కూర్చుని పూజ చేయాలనుంది నన్ను రాణిస్తారా అని అడిగితే చాలు చాలే వెళ్ళవటలికి స్నానం చేయకపోవడం మాట ఏమిటి వేశ్యాగ్రహం నుంచి కూడా వస్తున్నావు ఏ వీడిని బయటికి పంపించండి రా అసలు ఎవరు రాణించాడు వీడిని ముందు లోపలికి వీడి లక్షణం తెలిసింది కూడా గేటు దగ్గర అసలు ఎవరన్నా కాపులా పెట్టి వీడిని రానివ్వకూడదు లోపలికి అని అంటారు కర్మ సందర్భంలో కానీ ఏమండి నేను ఇప్పుడే వేష వాటికి నుంచి వస్తున్నాను స్నానం పానం ఏమీ లేదు కానీ ఎందుకునో ఈశ్వరునియటలు భక్తి చేయాలనుండి మీరు మీకేమన్నా అభ్యంతరం అంటే పారాతమ్ముడు దా కూర్చోవచ్చు నీ ఈ వ్యక్తిగత జీవితంతో నాకేమి సంబంధం అది తప్పని నీకు తెలిస్తే నువ్వు మానే నీకు ఏదేది తప్పని దానిని దానిని నీవు నీకు నచ్చినప్పుడు నచ్చిన విధంగా నువ్వు మానే ఇప్పుడే మానేసేయాలని కూడా నేను అన్నాను నువ్వు వచ్చి కూర్చో భగవద్గీత చదువుకో భగ ఈశ్వరుణ్ణి ప్రేమించు నిష్కామంగా ప్రేమించగలవేమో చూడు అయిపోయిందంటే కాబట్టి అతి చేత్ ఎంతటి దురాచారము గలవాడైనా సరే భజతే మా నన్ను భజించినట్లయితే నా భక్తిని చేసినట్లయితే అయితే మళ్ళీ భక్తి అనగానే ఒక కండిషన్ ఒకటి ఉంటుంది అనన్యభాక్ అని ఉండాలి నేను ఒక స్మగ్లింగ్ చేస్తూ చేస్తూ చాలా నష్టపోయాను ఇప్పుడు భక్తిని చేద్దాం అనుకుంటున్నాను ఈ భక్తిని చేసి ఈ భక్తి ద్వారా మళ్ళీ నా స్మగ్లింగ్ మూడు పువ్వులు ఆరు కాయలు అభివృద్ధి చెంది అరే అలా మొదలు పెట్టకూడదు అలా మొదలుపెట్టకూడదు కాబట్టి అనన్యభాక్ ఇంతవరకు సంసార విషయాలను కోరి ఆ కోరికలకు లొంగిపోయి అనేక పాపకర్మలను చేసి ఉండుగాక ఇప్పుడు దానికి స్పష్టి పనిచేసి చేసిన తప్పులు ఎన్ని చేశానో చేశానండి నేను చేయలేదని చెప్పట్లేదు కానీ ఇంకా తప్పు చేయను తప్పు చేయే తప్పు ఎందుకు చేస్తాం మనం కామన యొక్క బలానికి లొంగిపోయి తప్పు చేస్తాం శ్రీకృష్ణుని అర్జునుడు అడిగాడు ఎందుకు చేస్తున్నాడు రా ఈ తప్పులు మనిషే అఖగేన ప్రయుక్తోయం పాపం చేరతి పురుష అనిచ్చన్నతి వార్ష్ణేయ బలాదివ నియోజిత అని అడిగాడు ఎందుకు మనిషి పాపం ఎందుకు చేస్తున్నాడు పాపం చేస్తే దుఃఖం కలుగుతుందని తెలిసి కూడా ఎవరో వెనకాల నుంచి తోసేస్తున్నారా అన్నట్టుగా పాపకర్మ చేస్తున్నాడే ఎందుకు చేస్తున్నాడు అంటారు అని అర్జునుడు అడిగాడు అడిగితే శ్రీకృష్ణుడు చెప్పాడు కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధ్యేనమిహ ధైరినం ఆ పాపాన్ని చేయించేటువంటిది ఒకటే గలదు అది ఏ నీ హృదయంలో కామన ఉన్నంత నీవు పాపాన్ని ఇంకా కూడా చేసే ఛాన్స్ ఉండనే ఉంటుంది కామన ఉండి ఎగరవాడి కామనని తీర్చకపోతే వాడి మనస్సు కష్టపడేట్లా మీరు మాట్లాడారనుకోండి అది పాపమే వాక్కుతోటి పరుషంగా మాట్లాడితే అది దోషమే వాడికి అపకారం చేసి పని చేశారనుకోండి వాడి కామన తేరడానికి అడ్డొచ్చేయడని అది మహాదోషం కాబట్టి కామన ఉన్నంత వరకు పాపకర్మ ఏదో రూపంగా మన వెంటాడుతోనే ఉంటుంది తప్పించుకునే ప్రసక్తే లేదు కాబట్టి కామనని గుర్తుపట్టి కామనని విడిచిపెట్టే కోరికలు తీర్చేవాడిని పూజించగరా కోర్కెలను విడిచిపెట్టేసి వాడిని పూజించు కోరికలు తీరుస్తాడు కాబట్టి పూజించడం కాదురా కోరికలను విడిచిపెట్టి పూజించు పూజించు కోరికలను విడిచిపెట్టి పూజించు అనన్య భాక్ భాక్ అంటే సేవించడం కానీ అనన్య అన్యము కొరకు కాదు అన్యము కొరకు సేవించవద్దు ఈశ్వరుని ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే వీడు తల్లి పిల్లవాడిని ప్రేమిస్తుంది ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే వీడు పెద్దవాడై నాకు సేవ చేస్తాడని ప్రేమిస్తున్నాను అని అంటుందా తల్లి అన్నదు తండ్రి అంటాడు తండ్రి అప్పుడప్పుడు తండ్రి ఏమంటాడంటే వంశాన్ని నిలబెడతాడు వంశాన్ని నిలబెడతాడు కనుక ప్రేమిస్తున్నాను సపోజ్ వాడు నేను వంశాన్ని నిలబెట్టాను అన్నాడు అనుకోండి ఈయన ప్రేమ ఏమవుతుంది ఆగిపోతుంది ఆడించిపోతుంది నేను వంశం వంశం దింశం జాన్తఐ అంటాడు వాడు అమెరికా వెళ్ళి ఓ బెల్జియం అమ్మాయిని పెళ్ళాడు వస్తాడు కాబట్టి వీడి తండ్రి ప్రేమ అవుతుందే కరిగిపోతుంది ఉండదు ఎందుకంటే నేను చెప్పిన అమ్మాయిని పెళ్ళాడి వంశాన్ని నిలబెడతాడు అనుకున్నాను వీడేదో చేశాడు తండ్రి ధూమ్ధాములాడతాడు తల్లి అంటుంది నేను అన్నారా అమ్మాయిని పెళ్ళాడేవా ప్రేమగా చూసుకుంటుందా నిన్ను ఆ చూసుకుంటుంది ప్రేమ పోనలేమా దాన్ని కూడా అని ఇద్దరిది పిలిచి భోజనం పెట్టి పంపిస్తుంది కాబట్టి అనన్య భావ ఈశ్వరుణ్ణి ప్రేమించేప్పుడు అన్యము లేని అన్యమునిరుగని ప్రేమ గీతలో ఈ అనన్య అనే మాట ఆస్తమాను వస్తుంది సో అనన్యచేత సతతం వ్యోమాం స్మరతి నిత్యశ అని వస్తుంది సో అనన్య అనేక పర్యాయాలు వస్తున్నాయి అనన్యభక్తి సో అనన్య భాక్ వాడు ఎంతటి పాపి అయినా గుగాక అంటే ఏమిటనమాట దురాచారము మనకి అంగీకారం కాదు కానీ దురాచారిని మనం కాదనము ద సిన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ బట్ ద సిన్నర్ ఇజ్ యాక్సెప్టెడ్ భక్తిలోకి సిన్నర్ వచ్చేసేచ్చు ఏం అభ్యంతరం అయిన లేదు వాడు పాపాన్ని వాడు గుర్తుపెట్టేస్తే వచ్చేయచ్చు కాబట్టి ఒకడు అన్నాడు నా ధర్మనిష్టోస్మి నచాత్మవేది నేను ధర్మనిష్ట నేను ఎదురుగునా ఆత్మజ్ఞానం కూడా నాకు తెలియదు నా భక్తి మాంస్వ చరణారవిందే నీ పాదపద్మముల మరల భక్తిని ఎలా చేయాలో కూడా నేను ఎరుగను నా అకించన నాణ్య గతిశ్య నీకు సమర్పించడానికి నా దగ్గర కానుకలు ఏమీ లేవు వెంకటేశ్వర స్వామికి ఎంత ఎక్కువ సమర్పిస్తే అంత గొప్పగా ఆయన అనుగ్రహిస్తాడు అని ఎవరో చెప్తారు కానీ నా దగ్గర సమర్పించడానికి ఏమీ లేదు నాణ్య గతి నీవు తప్ప నాకు వేరే గతి లేదు శరణ్య నేను నిన్ను శరణు వేడుతున్నాను పాదమూలం శరణం ప్రపద్యే ఈ పాదమూలము రోల నన్ను నేను సమర్పించుకుంటున్నాను దీన్ని అనన్య భా అనే దానికి దృష్టాంతంగా చెప్పచ్చు కాబట్టి ఆ విధంగా ఎవడైతే పాపి అయినా కూడా ఈశ్వరుణ్ణి శరణాగతి చేస్తాడో వాడు ఏమవుతాడు సాధుదేవ సమంతవ్య వాడు కూడా సత్పురుషుడుగానే మీరు గ్రహించండి మీద రాయి వేసే ప్రయత్నం ఎన్నడు చేయవద్దు ఈ శ్లోకాన్ని మనం మళ్ళీ క్లాసులో ఫినిష్ చేద్దాము ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ అూర్ణముదొచ్చి